अरे हे ओ దేహాయ దక్షిణామూర్త బ్రహ్మానందం పరమసుఖదం మనమూర్తి ద్వంద్వతి గగనసదృశం తమస్ ఏకం నిత్యం విమలమచలం క్షిభూత భావాతీతం త్రిగుణరహిం సద్గురు నమా పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమివశిష శా త్రే శ్రీ శ్రీ శ్రీ శ్రీ కులార్ నవ తంత్రంలో పన్నెండు మరి పదమూడవ ఉల్లాసములలో చక్కగా విశేషించి గురుభక్తి పైన చెప్పడం అయినది అందులో పన్నెండవ ఉల్లాసంలో పదమూడవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము ధ్యానమూలం మూలం గురుర్మూర్తి పూజామూలం గురహ పదం మంత్ర మూలం వాక్యం మోక్ష మూలం గురహ కృపా మూలం మూలమంటే మౌలిక స్వరూపం మూలస్వరూపం వాస్తవ స్వరూపం ధ్యానము ఇష్టదేవత లేదా ఉపాస దేవత ధ్యానం చేస్తాము దానికి కూడా మూలము గురుస్వరూపం అంటాడు ఎందుకంటే గురు స్వరూపం అనంటే ఏదో బాహ్యంగా ప్రత్యక్ష గోచరమయ్యేటువంటి ఒక శరీరము కాదు గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పిన రీతిగా సకల ధ్యానాలకు మూలము పరబ్రహ్మ స్వరూపము కాబట్టి గురుదేవుడే ధ్యానానికి మూలము మరి మనము అనేక దేవతల యొక్క పూజ కూడా చేస్తాము ఆ అందరి దేవతలకు కూడా మూలం శుద్ధ చైతన్య రూప పరబ్రహ్మము తదు అభిన్నమైనటువంటి గురుదేవుడు మంత్రం మూలం గురవరు వాక్యం గురుదేవుని యొక్క వాక్యమే సకల మంత్రాలకు మూలం అహం బ్రహ్మాస్మి మంత్రోయం కోటి జన్మ వినాశకం అహం బ్రహ్మాస్మి అనేటువంటి మంత్రము లేదా తత్వశి వాక్యము ఇది సకల మంత్రాలకు మూలం అంటారు సకల మంత్రాల యొక్క తాత్పర్యం ఎక్కడుంది పంచాక్షరి మంత్రం అనండి అష్టాక్షరి మంత్రం అనండి ఏవైనా ఉండనే గాక వాటి తాత్పర్యం ఏమిటి అంటే అంతఃకరణ శుద్ధి ద్వారా చిత్త ఏకాగ్రత ద్వారా మనకు పరబ్రహ్మం యొక్క సాక్షాత్కారము కలగడమే అవునా మరి గురుదేవుని యొక్క వాక్యం ద్వారా సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం యొక్క అనుభూతి కలుగుతుండగా చెత్తమస్య వాక్యాల చేత అంతకంటే గొప్ప మంత్రం ఏముంటుంది చెప్పు సకల మంత్రాల యొక్క తాత్పర్యము ఏ పరబ్రహ్మందైతే ఉన్నదో ఆ పరబ్రహ్మమును బోధించే వాక్యమే గురుదేవుని యొక్క వాక్యము అదే సకల మంత్రాలకు మూలం ఎందుకు ఇట్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని శృతి చెప్పిన ప్రకారంగా సాక్షాత్గా మనకు బ్రహ్మం యొక్క స్వరూపము అపరోక్షీకరణం చేస్తాడు సత్వసాది వాక్యాల చేత ఈ మంత్రం కంటే శ్రేష్టమైనటువంటి మంత్రం ఏమో నాకు చెప్పండి గురువాక్యమే మహామంత్రం ఇక మోక్ష మూలం కృప గురుదేవుని యొక్క అనుగ్రహం కలగనికే ఎంత విద్వాన్ అయినప్పటికీ మోక్షాన్ని మాత్రం పొందలేడు అందుకని శ్రీ గురుదేవుని యొక్క కృపా కటాక్షములు ఉన్నాయో అవే మనకు మోక్షానికి మూలము మోక్షానికి మార్గము అందుకని సర్వదా సర్వథ ఏం చేయాలి గురువును గురు భక్తి చేయాలి గురుసేవ చేయాలి అని మనకు శాస్త్రం చెప్తుంది పద్నాలుగో శ్లోకం చూడండి గురు గురుమూలా క్రియా సర్వాన్ కులనాయకే తస్మాత్ సో గురుత్యం సిద్ధ్యర్థం భక్తి సంయుతై హే కులనాయకే అంటే ఓ పార్వతీదేవి అని సంబోధిస్తూ అస్ లోకంలో అంటే ఈ మర్చిలోకంలో సర్వా క్రియా గురుమూలా సమస్త క్రియలన్నీ కూడా గురు మూలమే అంటాడు అంటే గురుదేవుని యొక్క అనుగ్రహం ఉంటేనే సమస్త క్రియలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి ఏదైనా ఒక పని ఒక క్రియ లేదా ఒక కార్యము చేయాలంటే మొట్టమొదటి గురుదేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి ఆయన ఆశీర్వాదము దొరికితే చాలు ఆ కార్యము నిర్విఘ్నంగా కొనసాగుతాయి గురుదేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే అనేక విఘ్నాలు ఎదురవుతాయి అది కొనసాగదు సఫలం కాదు అందుకని ఆయన యొక్క ఆశీర్వాదం చేతనే సకల క్రియలు జరుగుతాయి జీవుడు ఏ ఏ క్రియలు చేసినా కానీ మొట్టమొదటి గురుదేవుని స్మరించుకోవాలి ఎదురుగా ఉంటే ఆశీర్వాదం తీసుకోవాలి లేకపోతే దూరంగా ఉంటే మనసులో స్మరించుకోవాలి అంత మాత్రం చేతనే సకల విఘ్నాలు సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి సకల సిద్ధులు కూడా గురుదేవుని అనుగ్రహం చేత కలుగుతాయి భక్తి సంయుతయి భక్తి చేకూడుకున్నటువంటి గురు భక్తులు ఎవరైతే ఉన్నారో సిద్ధ్యార్థం ఏ కార్యమును సిద్ధి చేయదలుచుకున్నా గాని నిత్యం గురువు సేవ్య ప్రతినిత్యం గురుదేవుడు సేవ్యుడు అంటే ప్రతి నిత్యం గురుదేవుని సేవించాలి అని శ్లోకార్థం పదిహేనో శ్లోకం చూడండి సావదార్థి భయం శోకోమోహ భ్రమాదయతి శ్రీ గురు భక్త వత్సలం శ్రీ గురుదేవునికి శరణాగతి అయినటువంటి గురు భక్తుడు లేదా శిష్యుడు ఎవరైతే ఉంటారో అతనికి ఇవి ఏవి కూడా అంటవు ఏవి కూడా దగ్గరికి రావు అంటాడు ఏమిటి ఆర్తి అంటే దుఃఖము భయం శోకము లోభము మోహము భ్రమ ఇవేవి కూడా నా ఆయాతి అతనికి రావు అంటాడు ఎందుకంటే సకల భయాలను పోడగొట్టేటువంటి వాడు శ్రీ గురుదేవుడు ఉండగా సంసార భయాన్నే పోగొట్టేటువంటి సమర్థుడు శ్రీ గురుదేవుడు ఉండగా సంసారాంతర్గతమైనటువంటి భయ రాగ లోభ మోహ ఇవన్నీ కూడా ఎక్కడ గురుదేవుని ఆశ్రయించట తోడనే అతడు మనకు అభయదానం చేస్తాడు మా భీ మా భీ అంటాడు భయపడకు భయపడక అంటాడు అంటే ఎటువంటి భయం నీకు లేదన్నమాట అన్నిటికంటే పెద్ద గొప్ప భయం ఏది సంసార సాగరమే పెద్ద భయం జన్మించుట మరణించుట దాన్నే పోగొట్టగల సమర్థుడే ఉండగా ఇక మామూలు భయాలతో ఎందుకు మనకు దిగులు ఎటువంటి సమస్య రాని దానికి సమాధానం చెప్పి ఊరడిస్తాడు ఆ సమస్యను పరిష్కరిస్తాడు అలాంటప్పుడు ఇక భయం ఇంకా ఏ దోషాలు కూడా మనల్ని అంటుకున్న జాలవు అని చెప్తున్నాడు పదహారో శ్లోకం శ్రీ గురుదేవుని ఆశ్రయించు శరణాగతి పొందరో అంతవరకు అగ్నిజనులు ఈ జీవులందరూ కూడా సంసార దుఃఖంలో పడి భ్రమంతి ప్రజంతో జన్మనో జన్మ జన్మ నుంచి జన్మకు జన్మ నుంచి జన్మకు తిరుగుతూనే ఉంటారు ఘటీయంత్ర సమాహ ఘటీ యంత్రం వలె పూర్వకాలంలో నీళ్ళు తోడడానికి పెద్ద పెద్ద బాయి ఉండేది ఉమా కదా హిందీలో ఆ బాయి పెద్దగా అంటే నీటితోనే ఎకరాల కొద్ది పొలం బారుతుంది ఆ నీళ్ళు తోడాలంటే వాళ్ళు ఏం చేసేవారు ఘటీయంత్రాన్ని అమర్చేవాళ్ళు అది దానిగాలాగా తిరుగుతూ ఉంటే ఆ దానికి అన్ని కట్టేది బకెట్ల లాగా అది లోపలికి పోయేది నీళ్ళు ముంచుకొని మీదకి వచ్చేది అటు పోసేది ఇట్లా ఓ పైదురువై ఉంటే ఒకటి పోతా ఉంటది కిందికి ఒకటి మీదకి వస్తా ఉంటది ఒకటి నీళ్ళు పోస్తది ఇంకోటి పోసి ఇంకోటి ఇల్లు ఉంటది ఇట్లా ఘటీ లాగా ఈ సంసార జీవులు తిరుగుతూ ఉన్నారు అంటారు ఎంతవరకు గురుదేవుని శరణాగతి పొందరో శరణు పొందరో అంతవరకు వాళ్లకు ఈ సంసార రూప ఘటీ తిరగడం తప్పదు సకల దుఃఖాలను అనుభవిస్తారు సంసారంలో ఎన్ని దుఃఖాలున్నాయి కోటాను కోటు ఉన్నాయి అయినా గాని ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది జైవిక దుఃఖాల చేత వాళ్ళు పీడింపబడుతూ మలీమసాహ అంటే మలిన చిత్తులయ్యి వాళ్ళు ఉంటారు సద్గురు భక్తి యావత్ సద్గురు దేవుని భక్తిని ఎంత పెట్టారో అంతవరకు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు దేహీనం అంటే జీవులకు జీవులకు సంసారం యొక్క చక్రము తప్పదు ఎంతవరకు గురుదేవుణ్ణి ఆశ్రయించరు గురుదేవుణ్ణి ఆరాధించరు సేవ చేయరు భక్తి చేయరు అంతవరకు వాళ్ళకు సంసారం తప్పదు ఎందుకంటే మనకు సంసార సాగరం నుంచి తరింపజేసేవాడు కేవలం ఒక గురుదేవుడే మరి తరింపజేసేవాడిని ఆశ్రయించకపోతే నువ్వు తరించేది ఎట్లా మరి లేదు వేరే ఉపాయం లేదు నువ్వు నది నుంచి దాటాలంటే తప్పకుండా ఓడను నౌకను ఆశ్రయించాలని లేదా నువ్వు నౌకను ఆశ్రయించకపోతే నువ్వు ఇక్కడనే ఉంటావు ఒకవేళ నువ్వు సాహసం చేసి నేను వీదుకుంటూ పోతా అంటే కొట్టుకుపోతావు ముముక్షువులు జిజ్ఞాసులు కూడా గురుదేవుణ్ణి ఆశ్రయిస్తే అనాయాసంగా నౌకను ఆశ్రయిస్తే ఏ విధంగా అనాయాసంగా అవతల చివరిని దాటుతారో అట్లా దాటిపోతాడు ఇక దుస్సాహసం చేసి నేను దాటుతాను నాకు సామ నాకు సామర్థ్యం ఉన్నది అనేవాడు దుంకిండు అనుకోండి లోపల ఏమవుతాడు కొట్టుకపోతాడు అట్లా నేను మహా పండితులున్నా నేను బాగా ఎంఏ పిహెచ్డి చేసిన మాకేమి అన్ని గ్రంథాలు చదవడానికి వస్తుంది అని చెప్పి వాడు వేదాంత గ్రంథాలను చదువుకుంటూ పోయాడు వాడు దాడతాడు సంసార సాగరాన్ని ఎందుకనంటే ఉపనిషత్ రహస్యం ఉపనిషత్తులు ఏవైతే చాలా రహస్యమైనటువంటి నిగూఢమైనటువంటి ఉపనిషత్తులు ఆ గ్రంథాలు మరి వాటిలో ఉన్నటువంటి రహస్యాన్ని తీసి నీకు అట్లా మేవా తినిపించినట్టు తినిపించేవాడు గురుదేవుడు ఆయన కనుక లేకపోతే నువ్వు స్వతంత్ర చ విపరీత జ్ఞానం కలిగి నువ్వు సంసార సాగరంలో కొట్టకపోతే శాస్త్ర విధపి సంప్రదాయహీనం నాకు ఉన్నంతి వేదహ మూర్ఖవ త్యజేదని ఆచార్యులు చెప్పారు శంకరాచార్యులు ఉండకూపతి భాష్యంలో ఏమంటాడు ఉండక భాష్యంలో శాస్త్ర విధపి సకల శాస్త్రాల్లో ప్రవీణుడైనప్పటికీ కూడా నిష్ణాతుడైనప్పటికీ కూడా సంప్రదాయహీనుడై ఉన్నట్లయితే వాన్ని మూర్ఖుని వలె త్యజించాలి సంప్రదాయహీనంన పునంతి వేద సంప్రదాయహీను వేదంలో తరింపజేయవు వాన్ని పునీతుని చేయవు సంప్రదాయబద్ధంగా సద్గురువుని ఆశ్రయించి అతని సామీప్యంలో ఉండి సన్నిధిలో ఉండి అతనికి పరిచర్యలు చేస్తేనే అతని అనుగ్రహాన్ని నువ్వు పొందితేనే అప్పుడు ను తరించగలుగుతావు తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ్య ఉపదేశించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అంతవరకు గత్యంతరం లేదు ఏ నాకేంది నాకు అన్ని శాస్త్రాలు ఎరికే నాకు అన్ని తెలుసు అది చదువుకునేటప్పుకోడు గోతిలో పడతాడు అంతే ఎంతవరకు గురుదేవుని ఆశ్రయించరో అంతవరకు సంసార సాగరంలో వీళ్ళు ఘటీయంత్రం వలె జన్మ మరణ రూప సంసార చక్రంలో తిరగాల్సిందే పదిహేడవ శ్లోకం సర్వసిద్ధి ఫలో పేతో మంత్ర శుద్ధతి శోభన గురు ప్రసాదము లోయం పరతత్వ మహాక్రమ గురుదేవుని యొక్క కృపా ప్రసాదము అది మూలమైనటువంటి కేంద్ర బిందు అంటాడు ఎందుకనంటే మనము ఆ పరతత్వ క్రములు వెళ్ళాలి అంటే పరతత్వ క్రమ పరతత్వం ఏది పరబ్రహ్మతత్వం మన సస్వరూపాన్ని తెలుసుకోవడమే మన ముఖ్య లక్ష్యం అదే పరమతత్వం అదే పరమ లక్ష్యము కూడా మనకు ఎందుకంటే ఎవరి యొక్క వాళ్ళకంటే భిన్నంగా లేదు దూరంగా లేదు ఉందా నీ స్వరూపం నీకంటే దూరంగా ఉందా లేదు కదా అతి సన్నిహితమై స్వయంగా నీవే ఉన్నావు అయినా గాని తెలుస్తలేదు పరబ్రహ్మ స్వరూపం నీవే తత్వం అసి అని శాస్త్రాలు చెప్తున్నాయి స్వయంగా వాడు పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నాడు అజ్ఞాన కాలంలో కూడా పరబ్రహ్మమే ఉన్నాడు వాడు జీవుడు కానీ నేను పరబ్రహ్మ అని తెలుసుకోలేకపోతున్నాడు ఎందుకు అనాది అజ్ఞానం వల్ల అనాది అజ్ఞానం వల్ల స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు మరి అది తెలుసుకోవాలంటే మనకు గురుదేవుడే శరణ్యం ఆయనే మూలం అక్కడి నుంచే చార్ధాం పోవాలంటే హరిద్వార్ నుంచే వెళ్ళాలి చార్ధాం బద్రీనాథ్ కేదార్నాథ్ ఆ గంగోత్రి యమునోత్రి అన్నిటికి బస్సులు ఎక్కడి పోతాయి హరిద్వార్ నుంచే పోతాయి అక్కడెక్కే పోవాలి అట్లా మనం పరమతత్వాన్ని తెలుసుకోవాలంటే వృద్ధి దగ్గరికి శరీనాకైతే రావాలి అక్కడి నుంచే బయలుదేరాలి మనం ఆయన తీసుకుని బయలుదేరాలి అందుకని ఈ మన పరమ పదవి సోపాన క్రమలో మొట్టమొదటి మెట్టు గురుదేవుడు ఆయన ఆశ్రయించిన తర్వాత ఆయన సేవలు చేయగా చేయగా మన అంతకా శుద్ధిపరి సాధనాలు పట్టుబడతాయి ఒకవేళ గత జన్మల్లో పూర్వము నిష్కామకర్మ ఉపాసన చేసిన వాడై ఉంటే మనకి జన్మతనే సాధనాలు పట్టుబడి ఉంటాయి ఆ సాధనాలు పట్టుబడిన తర్వాతనైనా కానీ తద్విజ్ఞానార్థం ఏం చేయాలి గురుమేవ అభిగతే సాధనాలు పట్టుబడిన తర్వాత వానికి శుభేచ్ఛ నిర్మాణం అవుతుంది మై కోణ బ్రహ్మ కోణే జగత్ సౌక్యాహే అని వానికి శుభేచ్ఛ నిర్మాణం అవుతుంది అప్పుడు మరి ఆ తత్వాన్ని తెలుసుకోవాలంటే స్వతంత్రంగానైతే తెలియదు కొన్ని గురుదేవుని విడిచి అన్యులు ఎవరైనా చెప్పగలరా ఎవరి దగ్గర లేదు ఆ ఖాతా అది స్వత్రీయుడు బ్రహ్మనిష్ఠుడైన గురుదేవుని దగ్గరనే ఉన్నది ఆ ఖాతా అందుకని గత్యంతరం లేదు ఇక ఇంకో కాబట్టి తప్పకుండా గురుదేవునే శరణాగతి కావాలి పరతత్వ క్రమ లోపల పరతత్వం నందు ప్రవేశించాలంటే మనకు గురుదేవుడే మూలము ఆయనే కేంద్రబిందు అంటాడు అదే సమస్త సిద్ధులను మనకు ప్రాప్తం చేసేటువంటి ఫలవంతమైనటువంటి కేంద్రము ఆయన ఇచ్చేటువంటి ఆయన ఉపదేశించేటువంటి ఏదైతే మంత్రమున్నదో ఆ మంత్రమే మనల్ని మంత్రం అంటే మరణా త్రాయతేది మంత్రహ మన జన్మవరణ రూప సంసారం నుంచి మంత్రం మరి ఆయన ఏ వాక్యం చెప్పినా అది మంత్రమే ఆ మంత్రోపదేశం చేసిందంటే మనము తరించబడతాము అందుకని గురుదేవుడే మనకు శరణ్యము పద్దెనిమిదవ శ్లోకం యథా ది సుష్ట ప్రసన్న వరదోమను యథాభక్ తోషయేత్ గురుదేవుడు అనుగ్రహించి ఒకవేళ మనకు మంత్రోపదేశం చేసాడే అనుకోండి అప్పుడు వాళ్ళ జన్మ ధన్యమైపోయినట్టే అంతే ఏ విధంగా గురుదేవుడు సంతుష్టుడయ్యి ప్రసన్నుడయ్యి మనకు మంత్రము లేదా వరమును ప్రసాదిస్తాడు ఎవరికి మను అంటే మంత్ర అనుష్ఠాన పరునికి మను అంటాడు మంత్రాన్ని అనుష్ఠానం చేసేవాడు మను ఆ మనుకు అంటే మంత్ర అనుష్ఠానం చేసేటువంటి వానికి లేదా శిష్యునికి సంతుష్టుడయ్యి శ్రీ గురుదేవుడు వరం ప్రసాదిస్తాడు లేదా మంత్రోపదేశం ఇస్తాడు మరి ఎప్పుడైతే ప్రసన్నుడ సద్గురుదేవుడు మంత్రోపదేశం చేస్తాడో మరి ఇప్పుడు శిష్యుడు ఏం చేయాలి మంత్రోపదేశాన్ని పొందాలంటే అతన్ని ప్రసన్నుని చేసుకోవాలి గురువు కావచ్చు దేవుడు కావచ్చు లేదా మన తల్లిదండ్రులు కావచ్చు మనకంటే పెద్దలు కావచ్చు ఎవరైనా ఉండగాక వాళ్ళు ప్రసన్నులయ్యి మనకు ఆశీర్వాదం దీవెనలు ఇస్తేనే మనం మనుగడ ముందుకు సాగుతుంది మనకు కళ్యాణం అవుతుంది పెద్దల ఆశీర్వాదం లేకపోతే వాడు పతనం అయిపోతాడు ఇది నిశ్చితం వారిని మనపై కృపను వర్షించినట్లు చేసుకోవాలంటే ఏం చేయాలి మనము అతనికి పరిచర్యలు చేయాలి నమస్కారాన్ని మొదలుకొని ఇక ఏమేమి సేవలు చేయాలో అవన్నీ చేస్తే అతడు ప్రసన్నుడైతాడు అప్పుడు మనకు మంత్రోపదేశం చేస్తారు అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవన చత్వరి తస్య వర్ధంతే ఆయుర్వృద్ధి యశో బలం మహాభారతం చెప్తుంది అభివాదన శీలస్య పెద్దలకు నమస్కరించేవాడు పెద్దలను ఆదరించేవాడు పెద్దలను పూజించేటువంటి వాడు గురుదేవుడు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు లేదా ఇష్ట దైవములు కావచ్చు వాళ్లకు అభివాదనం చేసేటువంటి వాడు నమస్కారం చేసేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వానికి నాలుగు ఫలాలు దొరుకుతాయని చెప్పింది ఆయు వృద్ధి యశస్సు మరియు బలం నాలుగు దొరుకుతాయి ధర్మరాజు యుద్ధారంభంలో ప్రప్రథమైన రథాన్ని దిగి ఎక్కడికి భీష్మ ద్రోణ కృప మొదలైనటువంటి ఏదైతే ఆచారాలు ఉన్నారో బుజ్జులు దగ్గరికి వెళ్ళాడు ప్ర ప్రథమ భీష్మాచార్యం దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అతనికి అభివాదనం చేశాడు నమస్కారం చేశాడు ప్రార్థించాడు ఏమని హే తాత హే పూజ్యుడా హే మహాత్మా అని సంబోధిస్తూ మమ్మల్ని ఈ యుద్ధంలో దిగ్విజయాన్ని పొందినట్లుగా ఆశీర్వదించండి అని ప్రార్థన చేశాడు నమస్కరించాడు ఆడ భీష్మాచారులకు గత్యంతరం లేదు విజయోస్తు అని ఆశీర్వాదం ఇచ్చాడు అట్లే ద్రోణాచారు ఉపాచారుడు అందరి దగ్గరికి పోయి నమస్కారం చేసాం పూజ్యులు ఎంతమంది ఉన్నారో అందరికీ నమస్కారం చేశాం అందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చారు చూసారా విజయం కలిగింది లేకపోతే పెద్దల ఆశీర్వాదము అది మనకు అంటారు పెద్దల మాట సజ్జన్నం మూట అంటారు పెరుగు పోసి సజ్జన్నం కట్టి నీకు ప్రయాణానికి పంపారు అనుకో నీకేమైనా పుదే ఉంటుందో ఆ పొడిగా ఏముండదు ఎందుకు ఉన్నది కదా మూట ప్రయాణాన్ని అనాయాసంగా మనం చేయగలుగుతాం ఆ మూట లేకపోతే ఆకలి అయితూ ఉంటుంది ఎందుకని పెద్దల మాట సజ్జన్న మూట ఎంత సులభమైన మాట ఇది కానీ వాళ్ళు ఎంత గూఢార్థం ఉన్న చూడండి పెద్దల ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి అందుకని అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వరి తస్య వర్ధంతి ఆయురు వృద్ధిర్ యశో బలం అందుకని పెద్దల ఆశీర్వాదాన్ని పొందాలి మనకేం కావాలి మోక్షం కావాలి అంతేనా లేదా మనకు మోక్షానికి కావాల్సినటువంటి సాధనమైనటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తారు మహాత్ములు గురువులు ఎందుకు అది వర దగ్గర ఉన్నది కాబట్టి ఇంకేడాది దొరకదు నీకు జ్ఞానం అవునా గురుమేవో అభిగచ్చేది అంతే యథా దదాతి సంతుష్ట ప్రసన్న వరదో అతడు ప్రసన్నుడయ్యి సంతుడయి ఏ ప్రకారంగా మనకు వరాన్ని ఇస్తాడో మరి అటువంటి వరప్రదాతను అతని సంతుష్టిని చేసినప్పుడే అతన్ని ప్రసన్నన చేసుకున్నప్పుడే మనం అతని ద్వారా వరాన్ని పొందగలుగుతాం శాతి మహావాక్యోపదేశాన్ని పొందగలుగుతాం అందువల్ల ఏం చేయాలి తథా భక్త్యా ధనై ప్రాణై గురు యత్న తోషయే అంటారు మనకు వాళ్ళ అనుగ్రహం పొందేంత వరకు వాళ్ళ యొక్క సేవలు ఉండాలి నిర్మల హృదయంతో శ్రద్ధ చేయాలి ఏ విధంగా చేయాలి ధనై నీ సంపాదను మొత్తం అర్పించైనా కానీ అతన్ని ప్రసన్నన చేసుకో అవసరం వస్తే నీ ప్రాణాలు సమర్పించైనా కానీ అతన్ని ప్రసన్నన చేసుకో ప్రాణైహి చూసారా గురుసేవ సామాన్యం కాదు బాబా ఏమేమి కొన్ని కొన్ని ఎటువంటి జటిలమైనటువంటి కూడా తటస్థపడతాయి ఘోరమైనటువంటి పరీక్షలు కూడా పెడతారు వాళ్ళు అప్పుడు వాటి నుంచి తట్టుకొని బయటపడాలి పడుతుంది అమ్మ ఈ పరీక్షలకు మేము తట్టుకోలేమయ్యా ఈ కష్టం మేము పడలేమయ్యా అని తప్పుకోరాదు అవసరమైతే ప్రాణాలు ఇవ్వవలసి వస్తే కూడా ఇవ్వాలి అంటాడు ఇక్కడ యదా దిష్యాయ స్వాత్మానం దేశికక్తో భవే శిష్య తో నాస్తి పునర్భవ ఎవడైతే శ్రద్ధతో భక్తితో గురుదేవుని ప్రసన్నుని చేసుకుంటాడు ఎట్లా సేవల ద్వారా ఆ ప్రసన్నుడైనటువంటి గురుదేవుడు ఎప్పుడైతే మంత్రోపదేశం చేస్తాడో పునర్భవం నాస్తి భవ అంటే సంసారం అంటే జన్మవరణి రూప సంసారం సంసారం అంటే పిల్ల బేగలు కాదు సంసారం సంసారం అంటే సమ్యక్ సరతీది సంసార ఘటీయంత్రం లాగా ఇది ఎప్పుడు స్థిరంగా ఉండదు ఎప్పటికి తిరుగుతూనే ఉంటది అది అదే అంతే తిరుగుడే అంటే తగులుకున్నాడు అలానే గోవిందీటా ఇవ వర్త ఆ వర్త అంతరం ఆశుతే ప్రజంతో జన్మలో జన్మ లభంతేన ఇవ నిర్వృం ఆ సంవసార చక్రంలో తగులుకున్నాడు అంటే ఇక వాడు అంతే తిరుగుతూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు ఏ విధంగా అంటే నద్యాం కీటా ఇవర్త ఆ వర్తాంతరం ఆశుతి ఆ నదిలో సుడిగుండాలు వస్తాయి కదా ఆ సుడిగుండాలో ఒక కీటకం పడ్డది ఒక పురుగు అందులో పడ్డది ఇక అది స్థిరంగా ఎందుకు తిరిగేదాండ్ల పడ్డానికి అది తిరిగిపోతే ఏం చేస్తుంది అది కూడా తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది దానికి విశ్రాంతి లేదు లభ అంతే నైవ విశ్రాంతి పొందరు అట్లా జీవులు కూడా సంసారంలో పడ్డారంటే ఘటి యంత్రం లాగా తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటాడు ఎంతవరకు అని అంటే గురుదేవుడు ప్రాప్తం కానంతవరకు గురుదేవుడిని ఆశ్రయించినంతవరకు తిరుగుతూనే ఉంటాడు ఆ గురుదేవుడు కూడా లభించాలంటే పుణ్యమే కావాలి ఏ జన్మల్లోనో ఇప్పుడు అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత చూడం చూడని పుణ్యం చేసుకున్నదంటే అదంతా ఏకత్రితమయ్యి వానికి ఒకసారి ఛాన్స్ ఇస్తాయి అప్పుడు కూడా వాడు మేల్కొనకపోతే ఇంకా అది పంచీకరణంలో ఒక దృష్టాంతం వచ్చాయి కదా కుజ్లీ వాళ్ళ అని మొదలే గోకుడు రోగం అలర్జీ అందులో పడు గుడ్డోడు ఇక వాడు ఒక ప్రాకారం తిరుగుతూ ఉన్నాడు ఒక ఊరున్నది వెనకట కోట గోడలు ఉండేది కదా కిల్లలు కిల్లలు పెద్ద పెద్ద గోడలు ఉండేది ఇట్లా కాంపౌండ్ దానికి ఒకటే ద్వారం ఉంటుంది అంతే అందులో తిరుగుతూ ఉన్నాడు వాడు తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ వాడు బయటకు రావాలనుకున్నాడు ఆ జ్వరం కడికి రాగానే ఆ గోకులు లేచింది ఆ గోకుల్ లేచే ఎట్లా ఉంటుంది గిక్తా అంటే వానికి ఆయం ఉంటుంది అట్లా గోక్కుండు గోకుండా మరి కనీసం నిలబడిన గోక్కోవాలి కదా వాడు నిలబడతలేదు అట్లే నడుచుకుంటూ పోతుంది గిక్కుంటా గిక్కుంటా వాడు మళ్ళా గోడకు చేయబెడదామనే వరకు గోడ దొరికింది ఎక్కడికి గూడ దొరికింది తర్వాత అవతల గోడ దొరికింది తర్వాత దాటిపోయింది ఎప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ తిరగాలి ఇక అదే సంగతి జీవుంది వెనక కుజులి ఏది విషయోపు భోగాల యొక్క కుజిలీ వీనికి పోగుడు రోగం విషయాల ఆసక్తి ఏదైతే ఉండదో అదే రోగం వీనికి ఆ విషయాల ఆసక్తిలో పడి వీడిగా జన్మ సంవసారంలో తిరుగుతూ ఉంటాడు అందుకని వివేకాన్ని జాగృతి చేసుకొని సద్గురులను ఆశ్రయించినట్లయితే సత్శాస్త్రాన్ని ఆశ్రయించినట్లయితే వాడి జన్మ ఘణ్యమవుతుంది ఎప్పుడైతే గురుదేవుడు ప్రసన్నుడయ్యి స్వ ఆత్మ మూలక మంత్రం అంటే తన స్వరూపాన్ని సాక్షాత్కరింపజేయుటకు సాధనమైనటువంటి మంత్రాన్ని ఎప్పుడైతే ఉపదేశిస్తాడో అది తత్వమసి అనేటువంటి మహామంత్రం కంటే ఇంకోటి ఏం లేదు ఉండొచ్చు మంత్రాలు కాని తత్వమసి అనేటువంటి మహామంత్రం కంటే వేరే మంత్రం లేదు ఆ మంత్రాన్ని ఉపదేశించినట్లయితే వాటి జన్మ ధన్యమైత ఎందుకు దాని శ్రవణం మననం నిధిధ్యాసనం చేస్తే శ్రవణ మరణానికి నిర్ద్యాసనమే విచారం అవునా ఆ విచారం చేస్తే ఏమవుతుంది జ్ఞానం కలుగుతుంది జ్ఞానము మోక్షానికి సాక్షాత్ సాధనం ఉన్నది అమృతతుల్యమైనటువంటి ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి మనకు గురుదేవుడు ఎప్పుడైతే గురుదేవుడు ఆ మంత్రోపదేశం చేస్తాడో తద్వారా జ్ఞానం కలిగి వాడు ధన్యుడైపోతాడు నాస్తి పునర్భవ వారికి మళ్ళీ సంసారం లేదు మళ్ళీ ముఖం పెట్టుకొని వచ్చేది లేదు కదాచిత్ జ్ఞానం కలగపోతే ఈ మనిషి ముఖం పోయి ఏదో పంది ముఖము కుక్క ముఖమో రావచ్చు కానీ గురుదేవుని అనుగ్రహం కలిగి మంత్రోపదేశం చేసేందులో ముఖం పెట్టుకొని వచ్చే ఆవశ్యకత ఉండదు అంటే వాడు ముక్తుడవుతాడు అని తాత్పర్యం ధన్యుడైపోతాడు తావ ఆరాధయే శిష్య ప్రసన్నోసౌ య భవే గురవు ప్రసన్నే శిష్యశ సయో భవత్ తావ్ ఆరాధయే శిష్య అంతవరకు శిష్యుడు గురుదేవుని ఆరాధిస్తూనే ఉండాలి అంటారు ఎంతవరకు యదా అసౌ ప్రసన్నో భవేద్ ఎంతవరకు గురుదేవుడు ప్రసన్నుడు కాడు అంతవరకు అంటే ప్రసన్నుడు గురుదేవుని ఆరాధిస్తూనే ఉండాలి ఆరాధిస్తూ ఆరాధన అంటే ఎప్పటికీ పాదాల మీద పూలేసుకుంటూ ఊకొనేది అది చెయ్యాలే కానీ అదే కాదు ఆరాధన అంటే ఉపలక్షణంగా అతనికి సేవలు చేయాలి మనసు వాకు కాయ కర్మభిహి మనసు చేత వాకు చేత శరీరం చేత కర్మల చేత నిరంతరం సేవలు చేస్తూ ఉండాలి అదే విచారసాగర్లో వచ్చింది కదా మన అర్పణము ధన అర్పణము శరీర అర్పణము ధన అర్పణము మరియు వాణి ఈ నాలుగిటిని అర్పణ చేయాలంటారు అర్పణ ఏ విధంగా చేయాలి విచారసాగర్ అభ్యాసం చేయండి ఇక్కడ కూడా చెప్తాడు ఇప్పుడు అదంతా ప్రకారాలు ఉన్నాయి సరే తావద్ ఆరాధయ్యేది శిష్య అంతవరకు ఆ ఆరాధిస్తూనే ఉండాలి ఎంతవరకు అనంటే అసౌ అంటే శ్రీగురుదేవుడు ఏదో ప్రసన్నో భవే ఎప్పుడైతే ప్రసన్నుడైతాడో అంతవరకు ఆరాధిస్తూనే ఉండాలి యావదాయు స్త్రయో బంధువు వేదాంతో గురురీశ్వర జీవితం మనకు ముగ్గురు ఆరాధ్యులు ముగ్గురు పూజ్యులు ఎవరెవరు అనంటే వేదాంత శాస్త్రము ఈశ్వరుడు మరియు గురుదేవుడు ఇలా ముగ్గురు కూడా వంద్యులు మనకు యావద్యువు స్త్రయో వంద్య మనకు ఆయువు ఉన్నంత వరకు జీవితం ఉన్నంత వరకు ముగ్గురు వందనీయులు అంట ఎందుకు అంటే ఆదవు జ్ఞానాప్తయే మొట్టమొదలు వాళ్ళని ఆరాధించాలి ఎందుకు జ్ఞానాన్ని పొందుటకు జ్ఞానాన్ని పొందిన తర్వాత ఇంకేం పని అని అనుకోవద్దు పశ్చాత్ కృతజ్ఞత నివృత్తయే వాళ్ళ ద్వారా ఏ అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందినమో పొందిన తర్వాత వాళ్ళను మరిచిపోతే ఏమవుతారు కృతజ్ఞుడు అవుతాడు అంటే కృతం జ్ఞాంతి కృతజ్ఞ అంటే చేసిన మేలును హననం చేసేవాడు మరిచేవాడు కృతజ్ఞుడు అవుతాడు ఆ కృతజ్ఞత అనేది ఒక దోషం ఆ దోష నివృత్తి కోసం కూడా జీవితాంతం జ్ఞానం కలిగినా కానీ అతని సేవ చేస్తూనే ఉండాలి అని మనకు శాస్త్రం చెప్తుంది అందుకని జీవితాంతం కూడా గురువు మనకు సేవ్యుడు వందనీయుడు ఆరాధ్యుడు గురువు ప్రసన్నే శిష్యశ సద్య పాపక్షయో భవే గురుదేవుడు ప్రసన్నుడైందంటే శిష్యుని సకల పాపాలని కూడా నష్టమైపోతాయి మన సాపిన కాక్షన్ కామాననుజీవిన సంపాదయంతి తాన్ సర్వాన్ స్వామినో భక్త వత్సలా అంటే శిష్యులు సేవకులు అంతేవాసి అంటారు ఉపజీవినహా లేదా అనుజీవినహ శిష్యులు వాళ్ళు నిష్కామంగా సేవ చేస్తారు కాబట్టి గురుదేవునికి వాళ్ళు ఏమీ కోరరు సేవ చేస్తూ పోతూ ఉంటారు అంతే అయితే వాళ్ళు కోరకున్నా కానీ ఒకవేళ గురుదేవుని కోరకుండొచ్చు ఎందుకంటే గురుదేవుని మనం కోరద్దు అనుకొని కోరకుండవచ్చు కానీ వాళ్ళకేమైనా కోరికలు ఉంటాయా ఉండే ఉంటాయి అయితే గురుదేవుని కోరకుండానే వాళ్ళకు ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని సఫలమైపోతాయి తాన్ సర్వాన్ సంపాదయంతి సకల కోరికలు కూడా వాళ్ళు పొందుతారు కోరకుండానే పొందుతారు కొంతమంది గురువులు సర్వజ్ఞులు ఉంటారు క్షత్రియులు బ్రహ్మణిష్ఠులు ఉంటారు అందులో కూడా కొంతమంది చాలా తపస్సు మొదలైన సాధనలు చేసిన వారే ఉంటే వాళ్లకు శిష్యునిలోని మనస్సులో ఏమి కదులుతున్నదో అది శిష్యుని విషయంలో ఏం జరిగింది కూడా ఆయనకు తెలుస్తుంది అనుభవం ఉన్నదా లేదా ఆయన సమక్షంలో జరిగిన విషయం కాదు ఆయన ఎక్కడో ఉన్నాడు శిష్యుడు ఎక్కడో ఉన్నాడు శిష్యుని దగ్గర ఏదో ఘటన జరిగింది ఆ మళ్ళీ ఈయన మరు గురువు దగ్గర వచ్చే గురువు రాగానే అంటున్నాడు ఏం రా పలానా విషయం జరిగింది జ్ఞాపకం చేసి చెప్తావు ఆయన చూసినోడు కాదు ఏం లేదు గురువులు కూడా ఉంటారు మరి జరిగిన ఘటన చూసినప్పుడు మనసులో ఉన్న మాటను చూసుకోలేడు ఆయన మనసులో ఏం కోరిక ఉన్నది వెనక తెలియదా తెలుసుకొని అది పూర్తి చేస్తాడు సంకల్పంతో పూర్తి చేస్తాడు అటువంటి సమర్థులైనటువంటి గురువులు కూడా ఉన్నారు కాబట్టి మరి శిష్యులు అనుజీవిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు గురుదేవుని ఏమి కోరినప్పటికీ కూడా వాళ్ళ కోరికలు ఫలీభూతమవుతాయి గురుదేవుని అనుగ్రహంతో బ్రహ్మ విష్ణు మహే దేవతా ముని యోగిన అనుగ్రహం తుష్ట గురవు తుష్ట సంశయ బ్రహ్మదేవుడు విష్ణువు మహేశ్వరుడు ఇంకా మునీశ్వరులు సిద్ధపురుషులు వాళ్ళందరూ కూడా మన అనుగ్రహము చేస్తారు మనని అనుగ్రహిస్తారు ఎప్పుడు గురువు సంతుడైతే గురువు సంతుడు అప్పుడు వీళ్ళందరూ కూడా అనుగ్రహిస్తారు గురువు సంతుడు వాళ్ళు కూడా ఏం చేయరు ను గురువునే సంతృష్టిని చేయలేకపోతున్నావు కానీ వాళ్ళు కూడా అనుగ్రహించరు వాళ్ళ దేవతల యొక్క అనుగ్రహం పొందాలంటే కూడా గురువు అనుగ్రహం కావాలి మొదట ఆడ సంతకం చేసుకుంటారు అప్పు వీళ్ళంతా ఆయన కింద సేవకులే కదా రాముడు కృష్ణుడు వీళ్ళంతా గురుదేవుని సేవకులు సేవ చేసినరా లేదా మరి అక్కడ సేవ్యుడు గొప్పనా సేవకుడు గొప్పనా నాకు కట్టెలు మూసినరాయ్యా కృష్ణుడి గిట్ట ఆశ్రమంలో మరి అంత సేవ ఎందుకు చేయవలసి వచ్చింది ఎవరు గొప్ప గురువు గొప్పనా కృష్ణుడు గొప్పనా సంకోచం చేసేది చక్కగా చెప్పు గురువు గొప్ప తెలిసిందా లేదా దేవుని కంటే కూడా ఈశ్వరైతే గురువు అధికారే భక్తి సుజాన్ ఈశ్వరుని కంటే కూడా గురువు భక్తిని అధికంగా పెట్టాలని చెప్పింది విన భక్తి ప్రవీణహు లహేన ఆత్మ జ్ఞాన్ గురుభక్తి లేకపోతే వాడు ఎంత ప్రవీణుడైనా ఉండని వాడు ఆత్మజ్ఞానాన్ని పొందలేడు అందుకని గురువు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పింది అది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ వీళ్ళకి అధిష్టానం పరబ్రహ్మ అంటే ఈ బ్రహ్మ విష్ణు శివాజులకు కూడా అధిష్టానం అన్నా లేదా విచారసే అభ్యాసం శక్తి గణేష గణేష బ్రహ్మ విష్ణు మహేశ్వళ్ళు అందరూ కూడా లహరి విష్ణు మహేష్ వీళ్ళందరూ నా స్వరూపంలో ఆలలయ్యా ఆలలు ఇట్లా ఉచ్చిపోయేలాగా అలా ఇట్లా వస్తుంది అట్లా పడిపోతుంది ఇట్లాంటి బ్రహ్మలు ఎంతోమంది పోయి ఇట్లాంటి కృష్ణులు ఎంతోమంది పోయి ఇట్లాంటి రాములు ఎంతోమంది వీళ్ళంతా ఆలలు అన్నాడు ఎక్కడ నా స్వరూపం మరి గొప్ప చెప్పు గురు స్వరూపం అంటే సాక్షాత్ పరబ్రహ్మమే అని చెప్పిన వా అంటే ఎవరో కాదు సాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మం యొక్క స్వరూపం వీళ్ళంతా అలలు ఇట్లా వచ్చిపోతారు బ్రహ్మ విష్ణుశ్చరుద్రస్థ సర్వా భూత జాతయ నాశి భావంతో సరిలా అనివ వాడన నీటిపైన అలలు ఏ విధంగా ఇట్లా వచ్చి వచ్చిపోతూ వచ్చిపోతూ ఉంటాయో అట్లా వీళ్ళందరూ కూడా నాయందు అలలు అన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరు వీళ్ళందరూ కూడా ప్రళంలో పోతారు కల్ప పర్యంతమే వీళ్ళంతా ఉండేది ఒకటే ఒక వస్తువు అదే ఏకం ఏవా ద్వితీయం బ్రహ్మ అది అసలైన గురుస్వరూపం తెలిసిందా అన్నిటికంటే కూడా గొప్పది ఏది అని అంటే గురువు అందుకే అతని గురువు అన్నారు గురువు అంటే పెద్దది అని అర్థం దాని అర్థమని తెలుసుకో మొదలు అంటే మరి వీళ్ళంతా పెద్దో పెద్దోళ్ళు ఉన్నారు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు రాముడు కృష్ణుడు వీళ్ళంతా పెద్ద పెద్ద అవతార పురుషులు ఉన్నారు కదా వాళ్ళు కూడా తరాజు పట్టినామనుకో సమానం లేదు అది మీదికి ఎత్తది పెద్దది బరువున్నది అది కిందికి పోతుంది సరాజులో అందుకే గురువు అని గురువు అంటే పెద్దది అని అర్థం అంతకంటే పెద్దది ఇంకోటి లేదు గురువు యొక్క మహిమ అంత శ్రేష్టమైనటువంటి గురువు పదవి అందువల్ల బ్రహ్మ విష్ణు మహేశాది దేవతాం మునియోగిన మునులు యోగులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ కూడా గురుదేవుడు సంతుష్టుడు వీళ్ళందరి అనుగ్రహం దొరుకుతుంది మనకి ఆ గురుదేవుని నువ్వు సంతుష్ఠని చేయలేదనుకో వాళ్ళు కూడా అనుగ్రహించరు గునుగ్రహం తుస్తా గురవు తుస్తే ఉన్న సమస్య గురుదేవుడు తుష్డు అయినప్పుడే అల్లు అనుగ్రహిస్తారు లేకపోతే అనుగ్రహించారు ఇందులో సందేహం లేదంటాడు సరే ఇరవై శ్లోక పర్యంతం తెలుసుకుందాం ఇక మిగతా విషయం రేపు తెలుసుకుందాం హరి ఓం తచ్చు సహనో సహ వీర్యం ేస్వీతమస్ ఆ విద్విషావై ఓ శాంతి శాంతి శాంతి